నాలుగు వందల డెబ్బై నాలుగవ సంకీర్తనం ఇంతట బో కానవచ్చు ఎక్కువ తక్కువ దొంతిఇంద్రియాలకెల్ల తొలగి ఉంటేనూ మాటలాడవచ్చుగా అని మనసులు పట్టరాదు చాటువకెక్కిన ఎట్టి సతులగంటే కోటి చదువగవచ్చు కోపము నిలుపరాదు జుటరై ఒకడు తన్ను సోక శోకనాడితేను అందరి దూషించవచ్చు ఆసలు మానగరాదు కందువైన మించుల బంగారు బంగారుగంటే అందాల మొక్కగవచ్చు హరిభక్తి సేయరాదు పొందుల సంసారపు భోగము కంటేను గవచ్చు మోక్షము పొందగరాదు పొదిగి పుణ్య రాసుల భోగము గంటే ఎదుట శ్రీ వెంకటేశ ఇది ఓ నీ శరణంటే కదిసి తినిట్టే పో నీ కరుణగంటేను